ఆరు వ్యోతి సాదన శ్రీమహాగణాధిపత సమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా ఉత్తరాచ్చేత్ ఆవిర్భూతస్వూస్తూ తుశబ్దపూర్వపక్షం వ్యావృత్ర్థరస్మాద్యాయు జీవస్ ఆశంకాస్మాత్ ఎవిర్భూతస్వూప జీవో వివక్ష్యంతా అయింది కదండీ అక్కడ వరకోక్షాం వెరి నైస్ అథ మంచి వాక్యమని పునస్తమే వ్యాఖ్యేయ ఆకృష్య స్వప్నసుపన్యాసక్రమేణ పరం జ్యోతిరుపంపద్య స్వేణ అభినిష్ప పరమాత్కం స్వూపం పరం బ్రహ్మ తద్రూపతయమ్ జీవం వ్యాచష్ట అఖర్లేకు అవసరం లేకుండే చాలు చాలు చాలు వేసారు హెల్త్ మనకే పూలమాలలో అక్కర్లేదు శంకర్లకు వేసు చాలు మనం ఏముంది భాష్య పుస్తకానికో శంకర భగవత్పాదని చిత్రపటానికో వేస్తే దాళ్ళకి పూజ స్వామి మన అందరం ఒకటే ఎనీవే నేను మీ మాట కాదని ఎందుకని అనాలి సో తర్వాత పుష్పములు చల్లగా ఉంటాయి వేసవి కాలం చల్లదనం ఉంటుంది పరిమళం ఎలాగో ఉండనే ఉన్నది ఇప్పుడు జ్యోతిష్వమైన స్వర్గకామ విజేత ఉందనుకోండి అక్కడ పెద్ద మీమాంస పెద్ద చర్చి ఉంది పూర్వమీమాంస గురించి పూర్వమీమాంస వాళ్ళకంటే వేదాంతులకి బాగా తెలుస్తుంది ఎందుకంటే పూర్వమీమాంస వాళ్ళు దాంట్లో తలముంకల్ అయిపోయి అదే సర్వనే వాళ్ళు పెట్టుకుంటారు దానిలో ఉండే మంచి లక్షణాన్ని అనవసరమైన విషయాల్ని వివేకం చేసే సామర్థ్యం వాళ్ళకు ఉండదు వేదాంతులకి చక్కటి సామర్థ్యం ఉంటుంది ఎందుకంటే అంతా ఒక ఆబ్జెక్టివ్గా చూడగలుగుతారు కనుక ప్రత్యక్షము అనుమానము ఇత్యాది ప్రమాణాలు ఉన్నాయి కదండి ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్దము ఐదోది అర్థాపత్తి ఈ అర్థాపత్తిని పట్టుకొచ్చిన వాళ్ళు పూర్వమీమాంసం నాలుగది తార్కికులు అంటే తార్కికులు నయ్యా వైశేషికులు నాలుగింటితో సరిపెట్టుకున్నారు వాళ్ళు నాలుగే కాదు ఐదు ఉన్నాయని ఐదోది పట్టుకొచ్చారు ఐదోది సరే వేదాంతలు ఉన్నారు నువ్వు పెట్టుకుంటే పెట్టుకో ఏముంది ఐదు కాబట్టి ఆరు పెట్టుకో ఏ అభ్యంతరం వీళ్ళకి పెద్ద పట్టింపు ఏం ఐదోది ఐదోదిగా పట్టుకురాలేదు వాళ్ళు మామూలుగా లేక మాట వరుసగా ఐదోదిగా పట్టుకొచ్చి దాన్ని ప్రథమ స్థానంలో కూర్చోబెట్టాలి దాని పేరు అర్థాపత్తి అదేమంటే వాళ్ళకి అర్థాపత్తి చాలా ముఖ్యం ప్రత్యక్షాలు అనుమానాల కంటే అర్థాపత్తి మీద వాళ్ళకి చాలా ప్రాముఖ్యం ఎక్కువ ఎందుకంటే వాళ్ళకు సమస్య ఎక్కడ వాళ్ళ చర్చ ఎక్కడ వస్తుందంటే సోమేణ యజేత లేకపోతే జ్యోతిష్ సోమేన యజేత సోమయాగం చేయాలి ఇప్పుడు విజేత అంటే ధాతువు ధాతువుకి క్రియ కదా క్రియకి కారకాలన్నీ ఉండాలి చేయవలెను దేనిని చేయవలెను అని కారకం ద్వితీయ కారకం అంట సోమయాగమును చేయవలేను దేనితో చేయవలెను సోమయాగం అంటే సోమాన్ని హోమం చేయడం సోమాన్ని హోమం చేసేటువంటి సాధనానికి గ్రహము అని పేదం గ్రహం అంటే ఈ చంద్రుడు నక్షత్రాలు కాదు కాదు గ్రహము అని ఆ చెక్కతో చేసేటువంటి ఒక పాత్ర గ్రహముతో చేయవలేను కారణం ఎవరి కొరకు చేయవలను అగ్ని కొరకు చేయవలేను ఎక్కడ చేయవలను యజ్ఞశాల ఎందు చేయవలేను అన్ని కారకాలు సరిపడ్డాయి ఎవరు చేయగవలేను కర్త కర్త కనపడదు మంత్రంలో చూసుకుంటారు వాళ్ళు వాళ్ళకి మంత్రం వేద మంత్రంలో కనపడాలి ఫలానా కర్త అని కనపడాలి ఇప్పుడు స్వర్గకామో యజేత అన్న చోట కర్త కనపడ్డాడు స్వర్గకామ కర్త దొరికాడు ఇక్కడ సోమేన యజేత అగ్నిహోత్రనికి హోతి ఇచ్చేది వాక్యాల్లో కర్త లేడు లేకపోతే వేదంలో కర్త చెప్పలేదు అంటే కర్త లేకుండానే నడిపించేద్దామని ఒక పక్షం సుదారు ఎందుకంటే కర్త లేనిదే క్రియ జరగదు కర్తే చేయాలి కర్త వచ్చాకనే ఈ కారకాలన్నీ వస్తాయి కర్త ఎక్కడి నుంచి పట్టుకొస్తారు అంటే వాళ్ళు ఏమన్నారంటే కర్త చ ఆక్షేప లభ్య అని జేమిని బట్టి లభిస్తాడు ఆక్షేపం అంటే ఏమిటి యాగమైతే చేయమని వేదం చెప్పింది కర్తను చెప్పలేదు కానీ కర్త లేకుండా యాగం సంభవం కాదు కనుక కర్తని మనమే లాగి తెచ్చిపెట్టుకోవాలి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెట్టుకోవాలి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు కర్తని అంటే మీరు లోకాన్ని చూడండి లోకంలో మనుషులు ఎలా ఉన్నారు కర్తలై ఉన్నారు లోకసిద్ధమైన కర్తని ఇక్కడికి మనం ఆక్షేపం చేసి అంటే తెచ్చిపెట్టుకోవాలి లోకసిద్ధమైన కర్తని తీసుకొచ్చి పెట్టుకోవాలి లోకసిద్ధమైన కర్తని తెచ్చిపెట్టుకుని వాళ్ళని కర్తగానే వాడి చేత కర్మను చేపించాలి అని వాళ్ళ సిద్ధాంతం లోకసిద్ధమైన కర్తను తెచ్చిపెట్టుకోకపోతే కర్మ సిద్ధించదు కనుక కర్తను తెచ్చిపెట్టుకోవాలి దానికి అర్థాపత్తి అలా అర్థాపత్తి ప్రమాణం అని అంటారు దానికి అర్థాపత్తి అర్థాత్ ఆపత్తి చేత సో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే లోకసిద్ధమైన కర్తని పట్టుకొచ్చి వాడి చేత వేదం కర్మ చేయిస్తుంది అంతేగాని వేదము నీవు కర్తవు అని చెప్పదు లోకసిద్ధమైన కర్తని పట్టుకొచ్చి కర్మ చేచ్చు నువ్వు కర్తవు అని చెప్పవు కాబట్టి కర్తృత్వము వేద ప్రమాణము చేత సిద్ధించగ కర్త వాడికి కర్మ వేద చేత సిద్ధించింది కానీ కర్తృత్వం లోకసిద్ధమే లోకంలో జనులు నేను కర్తమే అనుకుంటూ ఉంటాను కర్మలను చేస్తూ ఉంటారు లౌకిక కర్మలను చేస్తూ ఆ కర్మలను చేసే కర్తను నేను అని వాళ్ళు అనుకుంటారు సరే నువ్వు ఎలాగో కర్తనే అనుకుంటున్నావు కనుక ఆ కర్మలు మానేసి ఈ కర్మలు చెయ్యని వేదం కర్మని విధిస్తోంది తప్ప కర్తృత్వాన్ని విధించట్లేదు అలాగే ఈ జీవుడు ఉన్నాడు వీడు జాగ్రత్త అవస్థలో ఉన్నాడు స్వప్నావస్థలో ఉన్నాడు అని చర్చేది ఆ ప్రజాపతి సంవాదంలో జీవుని యొక్క అవస్థల వివేకం ఈ అవస్థలని విచారం చేసి ఈ అవస్థలన్నిటికీ మూలంలో ఉండే ఆత్మ చైతన్యమును వివేచన చేసి అదిగో నీవు ఆ పరమాత్మ చైతన్యము అని చెప్పడం కోసమని ఈ సెక్షన్ బయలుదేరింది తప్ప నువ్వు జీవుడవు చెప్పడం కోసం బయలుదేరలేవు మరి అవస్థలు ఎవరి అవస్థలు ఇవి జీవుని యొక్క అవస్థలు ఎవరు జీవుడు ఎవరు జీవుడు వీడే జీవుడు మరి ఈ జీవుణ్ణి విధించట్లేదా విధి వేదం అంటే జీవుణ్ణి విధించట్లేదు మరి జీవుడు ఎక్కడి నుంచి వస్తాడు లోకసిద్ధమైన జీవుడు లోకంలో మనుషులు నేను మనిషిని నేను జీవుణ్ణి అని అనుకుంటూ ఉంటాను నేను జీవుణ్ణి జీవుడు అంటే వీళ్ళ అభిప్రాయం ఏమిటి అది జీవుడు అంటే ఎవడైతే మళ్ళీ దిక్కుతాడో ఇంకో దేహానికి పోతాడు వాడు జీవుడు అలాంటి జీవుణ్ణి నేను అని ఒక సిద్ధమైన జీవుణ్ణి పట్టుకొచ్చి ఎలా నీవు జీవుడువా అవును నేను జీవుణ్ణే నీకు ఎన్ని అవస్థలు ఉన్నాయి ఏమో నాకు తెలీదు మూడు అవస్థలు ఉన్నాయి నీకు అవును మూడు ఉన్నట్టుగానే ఉన్నాయి ఏమిటవి జాగ్రత్త స్వప్నము సుశుక్తి అవును మూడు ఉన్నాయి ఈ మూడింట్లోనూ కూడా సమానంగా ఉన్న ఆత్మ ఒకటి గలదు అంటే వీడు ఆలోచిస్తాడు శోధన చేయడం ప్రారంభిస్తాడు అవును కరెక్టే ఆ ఎరుక ఉండబట్టే జాగ్రత్త వ్యవస్థ ప్రకాశిస్తోంది ఆ ఎరుక ఎందే స్వప్నం కూడా ప్రకాశిస్తోంది సుశుప్తి యొక్క అనుభవం కూడా ఆ ఎరుక ఎందే సాక్షిగా ఉండబట్టే నడుస్తుంది అని చెప్పి అప్పుడు నువ్వెప్పుడైనా నిన్ను నీవు ఆ చైతన్యముగా తెలుసుకున్నావాడే అబ్బే నేను అలా తెలుసుకోలేదు జాగ్రత్త ఉన్న విశిష్టమైన దేహమే నేను అనుకుంటున్నాను తప్ప దీన్ని అంతనీ ప్రకాశింపజేసే ఆ చైతన్యం నేనని అనుకోలేదండి అంటే నువ్వది మరి జీవుడు అంటే నువ్వు జీవుడు అని లోకసిద్ధమైన జీవుడు తప్ప శాస్త్రం నువ్వు జీవుడు అని వాటికి చెప్పలేదు అది అక్కడ చర్చ సో జీవరూపంగా జీవన్నం వ్యాచష్టే నా జీవేన రూపేణ జీవు జీవనం యాచష్టే జీవుడి గురించే వ్యాఖ్యానం మంత్రం కానీ జీవుణ్ణి జీవుడుగా వ్యాఖ్యానం కాదు మరి జీవుణ్ణి జీవుడుగా వ్యాఖ్యానం చేయకపోతే అసలు జీవుడు ఎప్పుడైనట్టు అంటే లోకసిద్ధమైన జీవత్వాన్ని పురస్కరించుకుని లోకంలో పుట్టాడు పోయాడు అనే ఒక ప్రసిద్ధి ఉన్నది లౌకికుడు లౌకికుల్లో ఉంటుంది ఆ ప్రసిద్ధి ఇప్పుడు లౌకికులు ఉంటారు నేను అరవై ఏళ్ళు వచ్చి రిటైర్ అయ్యాను ఇంకో రెండేళ్ళు నాకు ఎక్స్టెన్షన్ ఇస్తే ఇంకా డబ్బులు సంపాదిస్తాను లేదా ప్రైవేట్లో చేయాలి డబ్బులు సంపాదిస్తాను అని లౌకికుడు అనుకుంటాడు జీవభావంతో వైదికుడు ఏమైనా అంతకంటే ఉద్ధరించాడు అనుకుంటున్నారా మీరు ఏమీ ఉద్ధరించలేదు నాకు ఇదే దుఃఖం వీడు లోకాన్ని కాదని వేదం చదివి ఆ లోకం ఎంత మూర్ఖంగా ఉందో వీడు అంత మూర్ఖంగానే ఉంటాడు పైగా అనుకుంటాడు నేను వేదం చదివేశాను కాబట్టి నేనే ధర్మాత్ముడిని అనుకుంటాడు పైగా సో నేనే ధర్మాత్ముని అనుకునేవాడికి ఎవడూ బోధించింది ఏమి ఉండదు ఎందుకంటే వాడు బ్లాక్ బ్లాంక్ వాడు గోడ కట్టు కూర్చుంటాడు అక్కడ ఆ గోడ వెనకాలే వాడికి సేఫ్టీ ఆ గోడ నుంచి యువతలకు వచ్చేటంటే వాడు అన్సేఫ్ ఎందుకంటే వాడు చదువుకున్న చదువు ఎవ్వరికీ అక్కర్లేదు కాబట్టి ఆ గోడ వెనకాల కూర్చుని సేఫ్గా ఉంటాడు ఎనీవే సో వైదికుడు కూడా నాకు అరవై ఏళ్ళు వచ్చాయి కాబట్టి నేను ఇప్పుడు శాంతి చేసుకోవాలండి ఒక దృష్టిలో దానికి షష్టి పూర్తి అదేదో పండగ అని వీళ్ళు అనుకుంటారు ఊళ్ళో వాళ్ళు బంధువులు బోయిదాలకు వచ్చే బంధువులు కూడా అలాగే అనుకుంటారు కానీ మంత్రాల దృష్టిలో వాడు చేస్తున్న పని శాంతి చేసుకుంటున్నాడు శాంతి చేసుకుంటున్నాడంటే రాబోయే కష్టాన్ని ముందే ఊహించి దాన్ని ఆపుతున్నాడు అనమాట వీడు రాబోయే కష్టం అరవై ఏళ్ళు రాబోయే కష్టం ఏమిటి మోకాళ్ళ నొప్పులు ఇచ్చాదు ఇచ్చాద అవి రాబోయే కష్టం ఈ రథం ఇంత దాకా బాగా తోసుకువచ్చింది ఈ పైన అంత బాగా తోసుకు వెళ్ళదు కొంచెం నటుతో నట్టుతో తోసుకుపోతూ ఉంటుంది కొంచెం భయాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి దానికి ఉగ్రరథము అని పేరు ఉగ్రరథము అంటే అదేదో పెద్ద సంస్కృత పథం అదేదో గొప్పదారి పెద్ద గొప్ప ఇది గొప్పదారి సో ఆ ఉగ్రరథాన్ని ఆ ఉగ్రత్వాన్ని నివారించడం కోసం ఏదో పూజలు హోమాలు చూసుకుంటే మంచిది అని ఒక భయం భయస్వభావం నుంచి భయపడితో బతికే జీవుడు చేసేటువంటి కర్మ తప్ప అదేమి జీవతత్వాన్ని అర్థం చేసుకుని చేసింది ఏం కాదు కాబట్టి ఈ అవస్థల యొక్క విచారము అంటే అది జీవుణ్ణి జీవుడిగా ప్రతిష్ఠించే విచారం కాదది యాచష్టే నా జీవేన రూపేణ జీవునికి లోకసిద్ధమైన ఏ పుట్టుట గిట్టుట కామనలు భయములు అనే రూపము కదా అదే రూపం జీవుని యొక్క రూపం అదే ఆ రూపం ఆ రూపాన్ని నిరూపించడం కోసం ఈ అవస్థా విచారం రాలేదు మరి అవస్థా విచారం ఎందుకు వచ్చిందంటే పరంజ్యోతి రూపసం పద్య నువ్వు ఈ దేహభావం నుంచి పైకి పో అక్కడ నీ కోసం పరమాత్మ జ్యోతి ఎదురు చూస్తూ ఉన్నది దాంట్లో నువ్వు విలీయన అది నిన్ను కౌగులించుకుంటుంది నువ్వు దాని దగ్గరికి వెళ్తే నువ్వు గివ్ ఏ ఛాన్స్ టు దాట్ దట్ విల్ టేక్ ఇన్ యూ టేక్ట్ టేక్ యూ ఇన్ నువ్వు ఛాన్స్ ఇస్తే అక్కడికి నువ్వు వెళ్ళావంటే స్వేన రూపేణ అభినిష్పద్యే నీ యొక్క యథార్థ స్వరూపం కలదో ఆ స్వరూపంగా నువ్వు ప్రకటమవుతావు అని ఆ స్వరూపాన్ని బోధించడం కోసం వచ్చిన చర్చ నువ్వు జీవుడువి జీవుడువే అని చెప్పడం కోసం రాలేదు ఆ స్వరూపమేమి అంటే పరమాత్మ అని ఆవిర్భూతస్వరూపస్థు యత్పరం జ్యోతి ఉపసంపర్త్యం శ్రుతం తత్పరం బ్రహ్మా అక్కడ మంత్రంలో ఏమనుందంటే పరం జ్యోతిరుపసంపద్య శ్వేన రూపేణ అధినిష్పద్యతే ఈ జీవుడు జీవుడని మీకెలా తెలిసింది అంటే లోకసిద్ధమైన జీవుడు వేదం చేత జీవుడుగా ప్రతిష్ట చేయబడ్డవాడు కాదు వేదము జీవుడుగా ప్రతిష్ట చేసేస్తే ఇంకా వాడు జీవుడే ఇంకా దాంట్లో మార్పు ఉండదు ఓసారి జీవుడిగా ప్రతిష్ట చేసి మరోసారి బ్రహ్మాంటే విరుద్ధం అయిపోతుంది కదా స్వవచన విరోధం వచ్చేస్తుంది వేదంలో విరోధం ఏమీ లేదు విరోధం ఉంటే అప్రమాణం అవుతుంది సో విరోధం ఉండకూడదు అందుగురించే ఇప్పుడు ఈ రకమైన కర్మ చేస్తే ఇప్పుడు వాడు ఏదో వైదిక కర్మేగా చేస్తున్నాడు ఏదో హోమం ఏదో చేసుకుంటున్నాడు హోమం చేసుకుంటే నేను ఇక్కడ కూర్చుని పాఠం చెప్తా ఆ కామ్యకర్మని నేను విమర్శ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వైఫ్ ఐ డూదా అతనే మంచి పనే చేస్తున్నాడు కానీ చెడ్డ పని చేయట్లేదు కదా అంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే చూడు నీకు ఆత్మస్వరూపం తెలుసుకోవాలని ఉందా ఉంది నేను పిలిచిపట్టుకు వచ్చి కూర్చోబట్టలేదు ఆత్మస్వరూపం తెలుసుకోమను నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటానని వచ్చి కూర్చున్నాడు నేనేం పట్టు నేనేమే నీకు ఆత్మ బోధిస్తానని రాదా అని నేనేం తెలవాలా కర్మ చేసుకుంటుంటే నేను వెళ్ళి పిలిచానా నేనంటే నేను కాదండి ఇప్పుడు ఉపనిషత్తు అయినాను కర్మ చేసుకుంటున్న వాడిని వచ్చి నువ్వు నువ్వురా నీకు ఆత్మే చెప్తానని చెప్పారా వెళ్ళాను ఎప్పుడూ చెప్పలేదు వాడు కర్మ చేసుకుంటూ వచ్చి నేను ఆత్మను తెలుసుకుంటాను అని గురువు దగ్గరకు వచ్చాడు గురువు దగ్గర వస్తే చర్చ మొదలైంది చర్చ మొదలైనప్పుడు కామ్యకర్మలకి ఆత్మస్వరూపానికి పొంతన తొందరగదు దే ఆర్ ఇన్కంపాటిబుల్ ఇన్కంపాటిబుల్ విండోస్ సెవెన్లోకి మా తెలుగు ఫాంట్లు కంపాటిబుల్ కాదు తెలుగు ఫాంట్లు పెట్టి విండోస్ సెవెన్లో టైప్ చేస్తామంటే బొమ్మ అక్షరాలు రావు కంపాటిబుల్ కాదు విండోస్ సెవెన్కి వెళ్ళకూడదు ఎక్స్పీ దగ్గరే ఉండాలి అలాగే ఈ కామ్యకర్మ చేసేవాడికి ఈ ఉపనిషత్తుతో కంపాటిబిలిటీ కుదరదు నువ్వు ఆత్మస్వరూపాన్ని కావాలా నీకు కామ్యకర్మలు కావాలా కోరికలు తీర్చుకోవాలా నువ్వు సెటిల్ చేసుకో అంటే వీడంటాడు అది ఇది కూడా పెట్టుకుంటావాళ్ళని మీ సొమ్మ ఏం విరోధం కదా శాస్త్రంలో లేని విరోధాన్ని వీడు నెత్తి మీద విరోధం వేసుకుంటే వీడు కృతార్థుడు అవడం ఉభయభ్రష్టుడు అవుతాడు అటు ఆ కామ్యకర్మల్ని శ్రద్ధగా చేయలేడు ఇది ఆత్మతత్వము అది బుద్ధికి అంటదు ఉభయభ్రష్టుడు అవుతాడు ఉభయ భ్రష్టుడు అవ్వడం అంటే ఏమిటో తెలుసిన సన్యాసం పుచ్చుకుని కర్మలు చేస్తూ ఉంటాడు ఏదో సంథింగ్ లైక్ దాట్ సంథింగ్ లైక్ దాట్ ఉభయ భ్రష్టత్వం సన్యాసం పుచ్చుకుని కర్మలు చేస్తున్నాడంటే ఇప్పుడు వీడు సన్యాసంలో ఉన్నట్టంలో ఉన్నట్ట సో అలాగా ఏదో అలాంటివివో చేయడం కాబట్టి విరోధం ఉండకూడదు కాబట్టి శాస్త్రము జీవుణ్ణి జీవుడుగా ప్రతిష్ఠిస్తే అదే జీవుణ్ణి మళ్ళీ పరబ్రహ్మగా చెప్పడానికి అవకాశం లేదు చెప్పేందుకు వీలు లేదు విరోధం వచ్చేస్తుంది వీడి బతుకులో విరోధం ఉంది కదా శాస్త్రంలో కూడా విరోధం ఉంటే అసలు ఎక్కడా నీకు నిలకడ లేకుండా అయిపోతుంది శాస్త్రంలో విరోధం ఉండదు కాబట్టి శాస్త్రము వీడిని జీవుడుగా అనువాద చేస్తుంది రీస్టేట్ చేస్తుంది రేపు నువ్వు జీవుడు జీవుడు అనుకుంటున్నావు కదా సరే నువ్వు జీవుడు వేదా అని కూర్చోబెట్టి నీ జీవతత్వాన్ని నీవు జీవుడు అనుకుంటున్నావు కదా అదే కరెక్ట్ అని చెప్పదు అదే కరెక్ట్ అని చెప్పదు ఇప్పుడు జడ్జి దగ్గరికి చోరుని తీసుకెళ్తే ఎలా నువ్వు చోరీ చేస్తున్నావు చోరీయే మంచిది అనుకుంటున్నావు కాబట్టి అది కరెక్టే పోంటాడు ఆ అలా అంటావు కాబట్టి జైవ రూపంగా జైవ అంటే జీవుడికి చెందిన రూపంగా శాస్త్రం వ్యాఖ్యానించట్లేదు జీవరూపాన్ని అనువదించి అంటే లోకప్రసిద్ధమైన జీవస్వరూ జీవరూపాన్ని ప్రస్తావించి నీవు పరంజ్యోతిని పొంద పొందుము పరంజ్యోతి ఉపసంపద్య జ్యోతి అంటే ప్రకాశము వెలుగు ఉత్కృష్టమైన వెలుగు సర్వోత్కృష్టమైన వెలుగు పరంజ్యోతి దానిని నీవు పొందుము పరంజ్యోతి ఉపసంపద్య అది ఉపనిషత్తు చెప్పే పద్ధతి అక్కడ వెలుగు అంటే ఈ బాహ్యమైన మిరిమిట్లు గొలిపే వెలుగు అని కాదు సర్వము ఏ వెలుగు ఏ చైతన్య ప్రకాశము ప్రకాశిస్తాయో సకల జగత్తు అది పరంజ్యోతి ఆత్మ చైతన్యము దానిలో నువ్వు విలీనం కా ఇప్పుడు వీడు దేనిలో విలీనమై ఉన్నాడు దేహంలో విలీనమై ఉన్నాడు జీవుడు పుట్టి గిట్టివాడు జీవుడు వీడు అవ్వాలంటే దేంట్లో విలీనం అవ్వాలి దేహంలో విలీనం అవ్వాలి దేహంలో విలీనం కాకుండా పుట్టి గిట్టిస్తాడా మరి కాబట్టి దేహంలో విలీనమై ఉన్న వాడిని నువ్వు ఆ దేహము నుంచి బయటకొచ్చాయి దేహం ఆ దేహాత్మభావం నుంచి బయటకు వచ్చాయి ఆ ఆత్మ చైతన్యములో నువ్వు విలీనంకా సంసంపద్య అని చెప్పారు ఇప్పుడు ఈ పరంజ్యోతి అంటే ఏమిటం చేస్తున్నారు పరంజ్యోతి అంటే వీడు వెళ్ళి కలిసిపోవలసిన పరంజ్యోతి ఏదైతే ఉందో అది పరబ్రహ్మయే పరబ్రహ్మాన్న పరం జ్యోతి అన్నా ఒకటే సత్ అఖండమైన సత్ అనే దృష్టితో చెప్తే పరం బ్రహ్మ అంటారు అఖండమైన చిత్ అనే దృష్టితో చెప్తే పరంజ్యోతి అని అంటారు కాబట్టి ఆ పరంజ్యోతిలో కలవమన్నారు కదా పరంజ్యోతి వేరు పరం బ్రహ్మ వేరని అనుకోకండి పరంజ్యోతియే పరం బ్రహ్మ తచ్చ అపహత పామత్వాదిధర్మకం తదే జీవస్ పారమాథికం స్వరూపం తమసీ ఇది శాస్త్రేభ్య నేతరత్ ఉపాధికల్పిత సో ఆ పరంజ్యోతి ఆ పరబ్రహ్మ దాంట్లో నువ్వు కలిసిపో అన్నారే ఆ పరబ్రహ్మ పరంజ్యోతిని చూసారా అది అది అపహత పాప దాని ఎందు పాపములేమి పాప లేదు పాపము వేరు పాప్మ వేరు పాపము అంటే పుణ్యానికి ఆపోజిట్ పాపం పాప్మ అంటే పుణ్య పాపములు రెండు కలిసి పాప ఇప్పుడు గృహస్థున్నాడు అంటే ఒక గృహస్థున్నప్పుడు వాడికి కొంత ఆదాయం ఉంది కొంత వ్యయం ఉంది ఆదాయం ఉంది వ్యయం ఉంది ఇప్పుడు వాడు సన్యాసం తీసుకున్నాడు తీసుకుంటే వాడికి ఆదాయం ఉందా వ్యయం ఉందా రెండు లేవు అలాగనమాట పుణ్య గృహస్థున్నాడు ఏదో కర్మ చేస్తూ ఉంటాడో కొంత పుణ్యం వస్తుంది కర్మ చేసేప్పుడు కొంత పాపం కూడా వస్తుంది కర్మ చేసేప్పుడు కర్మ చేయని వాళ్ళని తింటాడు కర్మ చేసేవాడికి అదో లక్షణం చేయని వాళ్ళని తింటారు పాపం వస్తుంది చేయని వాళ్ళని వాళ్ళ పరోక్షంలో పురుషంగా మాట్లాడతాడు పాపం వస్తుంది వాళ్ళ ప్రత్యక్షంగా కూడా మీకేం కలుస్తుందండి ఎప్పుడైనా కర్మ చేస్తే కదా అని ప్రత్యక్షంగా కూడా వారి మనస్సు కష్టపడి ఇట్లా మాట్లాడతారు పాపం వస్తుంది పుణ్యం వస్తుంది పాపం వస్తుంది కాబట్టి ఆదాయం ఉంటుంది వ్యయం ఉంటుంది ఆత్మస్వరూపాన్ని ఆ పరమాత్మ ఎందు రెండూ కూడా ఆ పరమాత్మ పరబ్రహ్మ అపహత పాపమ జీవుని లక్షణము పుణ్యపాపములు కలిగి ఉంటుంటే జీవుని లక్షణం జీవుడంటే ఈ ద్వంద్వాలన్నీ ఉంటాయి ఏవి పుణ్యపాపములు ధర్మాధర్మములు పుణ్యపాపములు సుఖ దుఃఖములు చావు బ్రతుకులు పుట్టుకా చావులు ఈ ద్వంద్వాలన్నీ ఉండేవాడే జీవుడు ఇలాంటి ద్వంద్వాలేమీ లేని ఆ పరమాత్మ సత్య సంకల్ప అది కూడా ఆది ఉంది కదా సత్య సంకల్ప ఆ పరమాత్మ యొక్క సంకల్పమునందు సత్యమే తప్ప అసత్యం లేదు జీవుడి సంకల్పంలో కొన్ని సత్యం కొన్ని అసత్యం అది మరి వీడు జీవుడు కదా అపహతపాత్మ ఎలా అవుతాడంటే చూడు లోకప్రసిద్ధమైన జీవుడు జీవుడుగా ఉండగా అపహత పాప అవ్వడం కానీ వాస్తవంలో వీడి జీవుడు కాదు వీడి జీవుడు అనేది భ్రాంతి కల్పితము వాస్తవంగా వీడి జీవుడు కాదు వీడి స్వరూపం కాదు వీడి స్వరూపము పరబ్రహ్మయే అని తత్వమశీ ఇత్యాది శాస్త్రములను బట్టి కూడా మనకి స్పష్టమవుతోంది మరి ఈ జీవరూపం ఏమిటి ఈ జీవ పుట్టి గిట్టి పుణ్యా పాప ఇది ఉంది కదా అంటే ఉపాధి కల్పితం అది నేతరత్ ఉపాధి కల్పితం దేహమే నేనని అనుకోవడం చేత దేహం ఉపాధి అయి దేహం తనంత తానుగా ఉపాధి కాదు ఇప్పుడు ఇల్లుంది ఇల్లు బంధిస్తుంది వీళ్ళు బంధిస్తుంది ఇల్లు నాది అనుకుంటే బంధిస్తుంది ఎవరికి బంధిస్తుంది ఎందుకు బంధిస్తుందండి మీరు ఫైవ్ స్టార్ హోటల్లో మకానికి వేస్తారు మిమ్మల్ని బంధిస్తుంది అది బంధించదు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు చక్క వస్తారు ఆ డబ్బులు వాడి ముఖాన్ని పడేసి బయట దక్క వస్తారు మీ ఇంటి నుంచి చేయండి అప్పుడు చూస్తాను బంధిస్తుంది అసలు పూజ స్వామీజీ అని డెఫినేషన్ ఇచ్చారు జైలు అంటే ఏమిటి డెఫినేషన్ ఇచ్చారు జైలు అంటే ఎక్కడి నుంచి అయితే నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోవడానికి అవకాశం లేదో అదే జైలు అదే కదా జైలుకి డెఫ్యునేషన్ ఇచ్చారు కరెక్టా కదా మరి ఆ డెఫ్యునేషన్ మీరు ఇంటికి అప్లై చేస్తుంది ఈ గృహస్థాఖర్ లేదు దీనికి సన్యాసే కావచ్చు సన్యాసి ఓ ఆశ్రమం పెట్టి నేను చైర్మన్నానని దానికి ఏమో రిజిస్టర్ చేసుకుని కిరీటం పెట్టుకుని తిరుగుతుంటే ఎక్కడికి జైలు అయిపోలేదా ఇన్ఫాక్ట్ వీ వీ కన్స్ట్రక్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ టు బి బౌండ్ బై దా ఎనివే కాబట్టి వీడి పారం ఈ ఉపాధి దేహము ఉపాధి దేహము తరంత తరంగా వీళ్ళు బంధించదు ఎందుకంటే దేహము జడము జడము ఏమీ చేయలేదు దేహోన జానాతి ఈ దేహము నేనని వీడు అనుకుని వీడు బంధింపబడతాడు అప్పుడు అది ఉపాధి అయింది ఆ ఉపాధిని బట్టి వీడికి రూపము వచ్చి అది సత్యం కాదది రూపము అంటే క్లోక్ క్లోక్ అంటారు ఓ టోపీ ఓ హ్యాట్ పుచ్చిపడింది సో అది సత్యం కాదు అది ఆ రూపం వీడికి సత్యం కాదు టోపీ ఇప్పుడు ఆ టోపీ తీసేస్తే ఆ టోపీని బట్టి వీడికి ఓ పేరు వచ్చిందే అది కాదు ఇప్పుడు టెక్సన్ టోపీ అని టెక్సస్ వాళ్ళు పెట్టుకునే టోపీ ఆ టోపీ పెట్టుకుంటే ఏమన్నా మీరు టెక్సస్ అనే అని అడిగారు చేసేసారు దాని అర్థమే డబ్బే నేను టెక్సస్ వాడిని అని అర్థం టెక్సన్ టోపీని పోలి ఉంటుంది ఆస్ట్రేలియన్ టోపీ ఒకటి అది పెట్టాడు అహో మీరు ఆస్ట్రేలియన్ సమో అయ్యి ఉంటారంట అది తీసేశాడు ఇప్పుడు అది కాదు ఇప్పుడుకే అభిమానం క్లోక్ ఒక హ్యాట్ లాంటిది దేహము కాబట్టి దేహము హ్యాట్ వంటిది కోటు కోటు వంటిది ఇప్పుడు ఈ హాస్పిటల్కి వెళ్తే కోటు తెల్లకోట వేసుకుంటాడు తెల్లకోటు వేసుకోకుండా డాక్టర్ గారు అని పిలుస్తారు ఒకప్పుడు డాక్టర్ కానివాడు కూడా డాక్టర్ లాగా అక్కడేమో చేయాలని అనుకున్నప్పుడు ఏం చేస్తాడు తెల్లకోటు వేసుకుంటాడు తెల్లకోటు వేసుకుంటే డాక్టర్ కానివాడు కూడా డాక్టర్గా భాషిస్తాడు వాడు డాక్టర్ కాదు డాక్టర్గా భాషిస్తాడు కాబట్టి ఇప్పుడు తెల్లకోటు ఏమిటది ఉపాధి ఏమండి తెల్ల డాక్టర్ ఉన్నవాడు తెల్లకోటు తీసిస్తే డాక్టర్ అనిపించాడు కాబట్టి ఇలా అయితే తెల్లకోటు ఈ దేహము ఉపాధి ఈ ఉపాధిని బట్టి వచ్చిన రూపము అది భాషించేదే కానీ యథార్థము కాదు ఎప్పుడైనా సరే ఏది భాషిస్తుందో కానీ యథార్థం కాదో దాన్ని కల్పితము అని అంటారు కల్పిత రూపము కాబట్టి జీవునికి ఉన్న పరమార్థ రూపము అంటే అసలు సిసలైన రూపము పరబ్రహ్మయే జీవరూపము కల్పితము యావదేవీ స్థానావరుషబుద్ధి ద్వైతలక్షణ అవిద్యా నివర్తయన్ కూటస్థ నిత్యదృక్స్వత్మానం అహం బ్రహ్మాస్మీతి నేజ్జీవ ఈ చర్చ చాలా అద్భుతమైన చర్చ అసలు జీవుడంటే ఏమిటి దేవుడంటే ఏమిటి జీవుడు దేవుడు ఎలా అవుతాడు జీవుడు జీవుడు జీవుని జీవత్వం యథార్థమైతే జీవుడు దేవుడు అవడం ఎలా అవుతాడండి స్వరూపం పోదవు జీవుని యొక్క జీవత్వం యథార్థమైతే జీవుడు దేవుడు కాదు జీవుని యొక్క జీవత్వం కల్పితమైతే అజ్ఞానం చేత కల్పితము సత్యం అనుకుంటూ ఉంటే వాడికి జ్ఞానాన్ని అందజేస్తే పోతుంది సో అజ్ఞానసే జో హోతాహే ఓ అసల్మైన హోతాహే కాబట్టి పోతుంది కనుక ఇక్కడ జీవుని యొక్క జీవరూపము ఏదైతే కలదో అది యథార్థం కాదు అది ఎలాంటిదంటే అది స్థానం పురుష బుద్ధినివ స్థానం స్థానం అంటే కొయ్య కొయ్యయందు పురుషుడనే బుద్ధి మీరు చేస్తాడు ఉంటుంది ఆ కొయ్యని చూసి పురుషుడు అనుకుంటాడు మనిషి అని అర్థం కొయ్యను చూసి మనుషు అనుకుంటాడు ఏమండి ఈ దేహాన్ని చూసి దేహం కూడా కొయ్య లక్కడీ కదండి లక్కడీ అవి ఇందా స్పాట్ ఉంది లక్కడీ ఇది కూడా కొయ్య ఈ కొయ్యను చూసి వీడేమనుకుంటాడు పురుషుడు నేననుకుంటాడు నేనంటే చేతనుడు కొయ్యను చూసి పురుషుడు ఇప్పుడు విజ్ఞానవాదులు విజ్ఞానవాదులు ఏమన్నారంటే ఆత్మ లేదు బుద్ధియే సత్యము అన్నారు అంటే శంకర్లు అడిగారు ఎరా ఆత్మ లేదు బుద్ధి సత్యమని అంటున్నావు బుద్ధి కూడా లేదు దేహమే సత్యమనను ఎందుకు నీకు బుద్ధి మాత్రం ఎందుకు బుద్ధి కూడా లేదు దేహమే సత్యమను దేహమే సత్యమనే వాళ్ళు ఉన్నారు దేహాత్మవాదులు ఉన్నారు దేహాత్మవాదులు వేరు బుద్ధి ఆత్మవాదులు వేరు దేహం ప్రాణమపపీంద్రియాన్ని అప్పటి చలాం బుద్ధించ శూన్యం విదు వీళ్ళు క్షణిక విజ్ఞానవాదుడు నువ్వు బుద్ధి ఆత్మ అంటున్నావు బుద్ధి కంటే వేరుగా ఆత్మ లేదంటావు నువ్వు వాడన్నదాన్ని నువ్వు ఎలా మాట్లాడతావు దేహము కంటే వేరుగా ఆత్మ లేదు బుద్ధి అనేది దేహమే ఉంది అని వాడు అంటాడు దాన్ని వాడికి సమాధానం చెప్తావు అంటే వీడంటాడు చూడు మనోవృత్తి అంటే ఒక థాట్ పుడుతోందా లేదా పుడుతోంది అందరికీ అనుభవానికి వస్తుంది థాట్ అన్నది అజ్ఞానం బౌద్ధునికి అనుభవానికి వస్తుంది శూన్యం అందరికీ అనుభవానికి వస్తుంది థాట్ పుడుతోంది కనుక థాట్ దేహం నుంచి పుడుతోందా లేక థాట్ పుట్టింది వేరే ఉందా చూసుకోవాలి కొంచెం మనం అది కొంచెం ఆలోచన చేసుకోవాలి థాట్ పుడుతోందా లేదా అనే దగ్గర శంక తాతే పుట్టట్లేదు అని అందరికీ వీల్లే తాత అయితే పుడుతోంది అందరికీ అనుభవమే ఇప్పుడు నువ్వు చెప్పు తాత దేహం నుంచి పుడుతోందా దేహం తాత దేహం నుంచి పుడుతోందంటే ఇంక దేహమే సత్యమని అనేవాల్సి ఉంటుంది అంటే అబ్బాబే దేహాన్నించి తాత పుట్టడం ఏమిటి అదే అర బావులేదు దేహం నుంచి తాటు పుట్టిందంటే మోకాల నుంచి తాటు పుట్టింది కాలుగోడు నుంచి తాటు పుట్టింది జుట్టు నుంచి దాటు ఇలా ఉంటుంది బావులేదు కాబట్టి ఈ థాట్ పుట్టేటువంటి సోర్సు దేహ విలక్షణమైనది ఇంకొకటి ఉండాలి అదే బుద్ధి అని చెప్పాడు విజ్ఞానవాది అప్పుడు శంకరులు నీ ఆర్గ్యుమెంటునే మేము వాడుకుని బుద్ధి కంటే విలక్షణమైన ఆత్మ కలదు నిర్ధారణ చేస్తాం ఇప్పుడు ఏం చేస్తామని అడిగాను ఈ మాండూక్యం వచ్చింది అదంతా కాబట్టి ఇక్కడ కొయ్య కొయ్య ఎందు పురుషుడు అనే బుద్ధిని వీడు చేస్తున్నాడు స్థానువునందు పురుషుడు ఈ దేహము కూడా స్థానువే కాదు దీనియందు కూడా పురుషుడు అనే బుద్ధి వీడు చేస్తున్నాడు అదే అజ్ఞానము తర్వాత నివర్తయన్ నివర్తయన్ అంటే పకడ్బందీగా చేస్తున్నాడు చక్కగా నిర్వర్తయన్ ఓకే నివర్తయన్నే నిర్వర్తయన్ కాదు నివర్తయన్నే సో అంటే ఇప్పుడు తొలగించి వేయటం కాబట్టి ఈ విధంగా కొయ్యను చూసి మనిషి అనుకునే భ్రమపడే విధంగా వీడు కొయ్య వంటి దేహాన్ని చూసి వీడేమో నేను జీవుడను అనుకుంటున్నాడు తర్వాత అలా అనుకోవడంలో వీడు అజ్ఞానంలో ఉన్నాడు అవిద్య కొయ్యను చూసి మనిషి అనుకుంటే మరి అజ్ఞానం కాదు ఆ అజ్ఞానం వల్లనే ద్వైతం అంతా ద్వైత లక్షణ ఇప్పుడు ఇది నేను మొన్న మీకు మనం మీరు కాలము కాలములో ఉండి కాలము చేత ప్రభావితులై మీ సంకల్ప వికల్పాలన్నీ మీ థాట్ ప్రాసెస్ అంతా కూడా కాలము చేత ప్రభావితం అవుతున్నంతసేపు మీకు ఈ దేహము బయట ఉండే సర్వము అదర్ అదర్ ది అదర్ ఇతరము వలనే కనపడుతుంది మీరు కనుక ధ్యానం చేత అభ్యాసం చేసి వివేకం వివేకాన్ని బాగా తెలుసుకుని శ్రవణం ద్వారా మననం చేసి నిదర్ధ్యాసనం చేసినట్లయితే ఈ స్టెప్ అవుట్ ఆఫ్ టైం అంటే మీ థాట్ లైఫ్ని టైమ్ ప్రభావితం చేయదు టైం ఉంటుంది బట్ అది మీ థాట్ లైఫ్ని బంధించదు టైం ఉంటుంది క్రోనలాజికల్గా పడుతుంటుంది అది సత్యం కాదని మీకు తెలుస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీరు టైం నుంచి బయటకు వచ్చేస్తారో క్రమంగా కొన్ని మార్పులు మీలో అదేమంటే స్పేస్ నుంచి కూడా మీరు బయటకు వచ్చేస్తారు ఎక్కడున్నానో అక్కడ ఉన్నానో అంటూ స్పేస్ బంధించదు ఇప్పుడు మనుషుల ఉంటాడంటే ఒక చోట ఒక స్పేస్లో ఉంటాడు ఓ గదిలో ఉంటాడు కంఫర్టబుల్గా ఉంటాడు ఇంకో గదిలో ఉండి ఇబ్బంది ఎందుకంటే ఈ స్పేస్ నన్ను ప్రభావితం చేసుకోండి అనే భ్రమచేత సో ఆ స్పేస్ యొక్క ప్రభావం పోతుంది ఎప్పుడైతే వీడు దేశకాలములకు అతీతంగా వచ్చేస్తాడో అప్పుడు వీడు సకలమైన జగత్తుతో కనెక్ట్ అవుతాడు ఈ మాట నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను ఈ మధ్యన గెట్స్ కనెక్టెడ్ సో సర్వముతోటి తాను కలిసి ఉన్నాను అంటే ఏమిటి అది ఉంది ఉంది ఉంది ఆ ఉనికి అది నేనే నేను ఏ ఉనికియో ఈ సర్వము కూడా అదే ఉనికి నేను బతికున్నాను నేను ఏ బ్రతుకో ఈ సకల ప్రాణులో అదే బ్రతుకు నేను ఏ ఉండుటో ఈ సకల ప్రాణులు అదే ఉండుట అనే ఒక యథార్థమైన ఆత్మికమైన సంబంధాన్ని వీడు తెలుసుకుంటాడు అప్పుడు అంతా నేనే సర్వం అహమస్మి లేకపోతే సర్వం అహం బ్రహ్మ బ్రహ్మ అంటే అంత అనర్థం సర్వం కల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని తెలుసు ఇది ఆ జ్ఞానమును పోగొట్టే ఉపాధి ఇది పోనంత వరకు ద్వైత లక్షణం అవిద్యాం సో భేదమును కల్పించేటువంటి అవిద్యలోనే వీడు ఈ దేహము నేను ఈ సర్వము కంటే విడిపోయి నేను ఉన్నాను నాకంటే భిన్నంగా ఇతరము ఉన్నది ఇతరము కూడా విడిపోయి ఉన్నది నేను కూడా నాలుగు ముక్కల కింద విడిపోయి నేను ఉన్నాను అలా అంతా ముక్కలు ముక్కలే వీడు విడిపోయే ఉంటాడు వీడికి ఎడము చేయి వేరు పుడి చేయి వేరు ఇప్పుడు వైదికుడు ఉన్నాడంటే వాడి నేను పది ముక్కలై ఉంటాయి ఇప్పుడు ది వైదికుడికి దిక్కులు ఉంటాయి దిక్కులు ఎనిమిది దిక్కులు ఉంటాయండి ఆకాశాన్ని ఎనిమిది ముక్కలు తీసి పెట్టుకుంటాడండి ఆకాశమే కదండి దాన్ని ఎనిమిది ముక్కలు తీసి పెట్టుకుంటాడు ఇప్పుడు వైదికునున్నాడనుకోండి తల స్పృశించవచ్చు వీపు స్పృశిస్తే ఆచరణం చేయాలి మరి అక్కడే అక్కడికక్కడే అన్టచబిలిటీ సో ఇట్ ఈస్ లైక్ దాట్ దేహాభిమానంలో అలాగే ద్వైత లక్షణం అవిద్య ద్వైతంలో ఒక దేహమే నేను అనుకుంటే వాడు ఎప్పుడూ అపవిత్రుడైపోతూనే ఉంటాడు దేహం ఎప్పుడు పవిత్రంగా ఉంటుందండి దేహం ఇప్పుడు మన మన ఇట్లు దిగ్గానే ఎదుర్కొండగా గోడవార ఈ చెత్త వేస్తూ ఉంటారు అక్కడ శుభ్రంగా ఎప్పుడు ఉంటుంది అలాగే దేహం పవిత్రంగా ఎప్పుడు ఉంటుంది వీరు ఎన్ని ఆచమనాలు చేసినా మళ్ళీ అపవిత్ర లేకుంటాం అంచేతనే వాడికి పవిత్రత అన్నది వాటి వాడి జీవితంలో వాడికి సిద్ధించడం ఎందుకంటే ఆచమనం చేస్తే మళ్ళీ మళ్ళీ అపవిత్రమైపోతే మళ్ళీ ఆచమనం చే మళ్ళీ ఆచమనం చేస్తాం ఈ ద్వైత రక్షణ అవిద్యం ద్వైతంలో ఉన్నటువంటి దోషమేది నివర్తాయని అది పోయి దాన్ని తొలగించేసింది శాస్త్రం తొలగించేస్తే ఏమైపోయింది ఆత్మానం ప్రతిపద్యతే నా ప్రతి ఎంతవరకైతే ఆత్మను తెలుసుకోడు ఆత్మని ప్రతిపద్యత అంటే తెలుసుకుంటారు ఎలా తెలుసుకుంటాడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాడు అహం బ్రహ్మాస్మి అన్నది ఎప్పుడో అభినయం అహం బ్రహ్మాస్మి అంటే అభినయం ఇప్పుడు ఎలా ఉన్న ఎలా ఉంటుందంటే ఇప్పుడు తాడు కనపడిందనుకోండి తాడుని పాముని భ్రమపడితే భయం కలిగి అది తాడు అని తెలిసిన తర్వాత అమ్మాయ నాకు భయం పోయింది అనుకుంటాడు నాకు భయం పోయింది అనుకుంటాడు ఏమండి ఇంకొకడు ఉన్నాడు వాడు తాడుని వాడు పావన అనుకోలేదు భ్రమపడలేదు తాడుని చూశాడు ఇప్పుడు వాడికి భయం పోయిందా ఏం పోయింది లేదు భయం పోలేదంటే ఇంకా భయం ఉందా కాబట్టి భయము ఉండటానికి కానీ భయము పోవటానికి కానీ ప్రసక్తే ఉండదు ఈజ్ నాట్ సెల్ఫ్ కాన్షియస్ ఒకప్పుడు నాకుండే భయం ఇప్పుడు పోయింది నాకు అనే సెల్ఫ్ కాన్షియస్ ఉండదు కానీ అది పాము కాదు అని తెలిసిన ప్రథమ క్షణంలో అలాగే ఇంకో కొన్ని క్షణాలు అమ్మో ఇందాక మీరు ఎనిమిది రా అరగంట క్రితం అవుతా పామును ఇంకా ఇప్పుడు కూడా గుండెలా కొంచెం కొట్టుకుంటోంది ఇప్పుడే పోయింది ఇప్పుడిప్పుడే పోతుంది భయం అని కొంతసేపు దాకా ఆ భయం కొనసాగుతుంది ఆ భూతపూర్వ స్థితిని బట్టి భూతపూర్వ స్థితి అంటే అంతకుముందు ఉన్న అజ్ఞాన స్థితిని బట్టి ఈ జ్ఞానస్థితి కొనసాగుతుంది సో అలా కొంతసేపు కొనసాగుతుంది బట్ అసలు ఒకసారి ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ పోయిన తర్వాత వాడు బ్రహ్మగారే ఉంటాడు ఇంక ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని అనాల్సిన అవసరం ఉండదు కాబట్టి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఏమిటంటే జీవుడుగా ఉండి అజ్ఞానం చేత శ్రవణ చేసి నిరుధ్యాసనం చేసి నేను ఈ పరిచ్ఛిన్న జీవరూపం నేను కాదు అని తెలుసుకుంటాడు నేను కూటస్థుడను అంటే కూటస్థ అని అంటారు చూడండి కూటస్థ నిత్య దృక్స్వరూపం నేను దృక్స్వరూపమును దృక్కంటే తెలివి దృక్కు తెలివి అంటే తెలివి ఆ తెలివియే ఇక్కడ ద్రష్ట అవుతుంది అక్కడ దృశ్యమవుతుంది ఎందు మాట మిమ్మల్ని అనుకున్నాం ఆ దృక్కే ద్రష్టగానూ వేషం వేసుకుంటుంది దృశ్యంగానూ వేషం వేసుకుంటుంది ద్రష్ట అన్నది ఒక హ్యాక్ట్ అండి అది స్వరూపం కాదు దృశ్యము అన్నది కూడా ఇంకో హ్యాక్ట్ అది స్వరూపం కాదు స్వరూపం దృక్ మీరు ఆలోచించండి మీరు మీలో మీరు ఆత్మ ఆత్మ నిధిధ్యాసనం చేయండి ఇప్పుడు నేను నిధిధ్యాసనం చేస్తాను చూడండి ఎలాగంటే ఇది ఘటము నేను ఘటమును చూస్తున్నాను దీన్ని డెమోన్స్ట్రేషన్ అంటారు ఇంతకుముందు చేశాను అది మళ్ళీ ఇంకోసారి చూస్తున్నాను నేను ఘటమును చూస్తున్నాను ఓకే ఇంకెంతసేపు చూస్తారో దాంట్లో తెలుసుకోవాల్సింది చూసేశారు కదా ఇప్పుడు నేను ఘటమును చూస్తున్నాను అనే అనుభవాన్ని పరిశీలిస్తున్నాను నేను నేను ఘటమును చూస్తున్నాను నేను చూసే ఘటము నా కంట్లో ఉంటుంది నేను చూసే ఘటన అక్కడ ఉండదు నా కంట్లో ఉంటుంది ఇది ఎలాగంటుందో తెలిసినండి ఈ ఫోటోలు తీస్తూ ఉంటారు చిన్న కెమెరా ఒక పెట్టుకుని వాడు ఎలా చూస్తూ ఉంటాడు నీకే చూస్తున్నాను కదలకండి అంట వాడు నా కేసు చూస్తున్నాడా వాడు నాకేసి చూడటం లేదు మరి వాళ్ళు ఏం కేసు చూస్తున్నాడు వారి డబ్బాలోపల పడినా రేపు బొమ్మను చూస్తున్నాడు వాడు నా కేసు చూడాలంటే అది ఎందుకు అడ్డు అనవసరంగాను కాబట్టి ఇప్పుడు వాడు కానీ వాడు ఏమంటాడు నీ మీకే చూస్తున్నానంట ఆలోచించుకోరు అక్కడికక్కడే అదొకటి ఇంకొంచెం అంతకంటే ఇంకొంచెం సూక్ష్మమై నేను ఇప్పుడు చదువుతున్నాను పుస్తకం చదువుతున్నాను నేను బయట ఉన్న పుస్తకం చదువుతున్నానా నా హృదయంలో ఉన్న పుస్తకం చదువుతున్నానా బయట ఉన్న పుస్తకం ఎలా చదువుతారండి ఇప్పుడు చదవండి బయట ఉన్న పుస్తకం బయట ఉన్న పుస్తకం ఊరికే అలవాటు గతాధిగతికో లోక మా తాతగారు అలా చెప్పారు కాబట్టి నేను అలాగే అనుకున్నాను అంటాడు తాతగారు చెప్పిందని అనుకోకూడదురా మీరు స్వతంత్రంగా అల నుంచి తెలుసుకోవాలని ఎవరికి చెప్తారు మీరు సో మీరు ఎప్పుడూ కూడా బయట ఉన్న పుస్తకం చదవరు మీరు ఎప్పుడు చదివినా మానసం పుస్తకం పక్ష్యతే మనస్సులో ఉండే పుస్తకాలనే చదువుతారు మనస్సు కాబట్టి కొన్ని కన్ను అనుకోండి ప్రస్తుతానికి దృక్కు అంటున్నాం కదా కాబట్టి ఈ ఘటమును చూస్తున్నాను అంటే ఇప్పుడు ఈ ఘటము కంట్లో ఉంది ఘటం కంట్లో ఉందంటే అది వచ్చి కంట్లో కూర్చుందని కాదు ఘట రూపం మీరు చూసేది ఘటం కాదు ఘట రూపం ఈ ఘట రూపం మీ చేతు చూడబట్టే ఘట రూపం ఎక్కడుంది కంట్లో ఉంది చూచి చూచేవాడు ఎక్కడున్నాడండి కంట్లో ఉంటాడు కంట్లో ఉంటాడు మీరు ఏదో ఆలోచిస్తున్నారనుకోండి ఇక్కడ చూడు అంటే అప్పుడు ఇక్కడ కంట్లోకి వస్తారు ఎక్కడో ఆలోచిస్తున్నవాడు కంట్లోకి వస్తాడు కంట్లోకి వచ్చి ద్రష్ట అవుతాడు కాబట్టి ద్రష్ట ఎక్కడ ఉంటాడు కంట్లో ఉంటాడు దృశ్యం ఎక్కడుంటుంది కంట్లో ఉంటుంది కాబట్టి అసలు కంట్లో ఏముంటుందండి ద్రష్ట అంటాడా దృశ్యం ఉంటాడా అది ఉండూ ఉండవు కంట్లో ఉంటుంది చూపు ఉంటుంది ఆ చూపే ద్రష్టగా దృశ్యముగా విడిపోతూ ఉంటుంది అజ్ఞానం చేత మనస్సు ఆ రకంగా విడగొట్టు మనస్సు ఉంటుందిగా పక్కన ఆ రకంగా విడగొట్టుకోవడానికి అలవాటు పడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీడు తెలుసుకుంటున్నాడు ఏమని ఈ ద్రష్టాదృశ్యము అనే విభాగము కాదు ఆ చూపు నేను దృక్స్మరు కూడాను ద్రష్ట మారిపోతూ ఉంటాడు దృశ్యం మారిపోతూ ఉంటుంది దృక్ మారదు దృక్ మారదు ఇప్పుడు చూడండి కొడుకును చూసి దుఃఖపడిపోతున్నాడు కూతుర్ని చూసి సంతోషపడిపోతున్నాడు ఏమండి కొడుకును చూసి వాడు కొడుకు తండ్రి కూతురుని చూడటం దగ్గరికి వచ్చేప్పటికీ కొడుకు తండ్రి మారిపోయి కూతురు తండ్రి వస్తాడు ద్రష్ట మారిపోతూ ఉంటాడు దృశ్యం మారిపోతుంది కొడుకు దృశ్యము కూతురు దృశ్యము సంసారాలు ఉంటాయి లాగే ఉంటాయి అందుకోసం దృష్టాంతం చెప్తున్నా మరోలాదికోకుండా ఇదో దృశ్యమో అదో దృశ్యము కొడుకు దృశ్యము కూతురు దృశ్యము దృశ్యం మారిపోతుంది కానీ దృక్కు మారతాడండి మారృక్కు మారడు అని తెలుసుకుంటే కొడుకుని చూసి దుఃఖపడేది లేదు కూతుర్ని చూసి సుఖపడేది లేదు ఏముంది దాంట్లో వెరీ సింపుల్ చదండి దృక్ మారదు మారందే దృక్ నువ్వు అజ్ఞానం చేత మారిపోయే మానసిక స్థితిని పట్టుకుని మనసులో ఎవరో రాగద్వేషాలు ఉంటాయి మనసులో రాగద్వేషాలు ఉంటాయి కొడుకు అనేప్పటికీ ఒక రకమైన అరాగద్వేషాలు ఉంటాయి కూతురు ఇంకో రకమైన రాగద్వేషాలు ఉంటాయి వాటిని పట్టుకుని వేలాడడానికి మనం అలవాటు పడి ఉన్నాం కనుక అవన్నీ సత్యం అని అనిపిస్తాయి అదంతా కూడా ఒక భ్రాంతి ఒక కళ అది తెలుసుకుంటే దృక్కు కళ కాదు ద్రష్ట కళ దృశ్యం కళ దృక్ సత్యం దృక్కులో మార్పు ఉండదు ద్రష్ట మారుపుతూ ఉంటాడు ద్రష్టదేముందండి ఓ ఐదు నిమిషాలు సంతోషంగా ఉంటాడు ఇంకో ఐదు నిమిషాలు ఏంటి మొహం ఉంటాడు ద్రష్ట ద్రష్ట మారిపోవడమే వాళ్ళ లక్షణం దృశ్యం మారదు దృశ్యం అలాగా ఆసారి దృశ్యం మారిపోతూ ఉంటుంది దృక్కు మారదు మనస్సు దగ్గరికి వస్తే ఆ తెలివి మారదు ఆ తెలివిలో వచ్చిపోయేటువంటి మానసిక అవస్థలు మారిపోతూ ఉంటాయి ఆ మానసిక అవస్థలతో తాదాత్మ్యాన్ని చెంది సుఖీ దుఃఖీ అయ్యేటువంటి జీవుడు ఉన్నాడే వాడు మారిపోతూ ఉంటాడు కానీ ఆ మారనిది ఏదో పట్టుకోవాలి మనం జీవితంలో మారీదాన్ని పట్టుకోకూడదు మారంది పట్టుకోవాలి ఇప్పుడు ఉద్యోగం కూడా స్టేబుల్గా ఉండ ఉండాలని అంటారు ఉద్యోగం ఇచ్చినవాడు అనుకుంటాడు పుచ్చుకున్నవాడు అనుకోవాలి స్టేబిలిటీ ఉండాలి అలాగా ఓ పూటైత ఓ పూట అటు మారిపోకూడదు ఓ నెల అయితూ ఓ నెల అటు మారిపోకూడదు స్టేబుల్గా ఉండాలి అలాగే మన లోపల క్షణ క్షణానికి మనస్సు మారిపోతూ ఉంటుంది ఆ మనస్సును కొట్టుకోకూడదు ఆ మనస్సు వెనక ఉండే కూటస్థ చైతన్యము కూటస్థ అంటే మారదు స్థిరంగా ఉంటుంది అటువంటి చైతన్య స్వరూపుడను తర్వాత నిత్య మనస్సు అనిత్యం ఓసారి ఉంటుంది ఇంకోసారి ఉండదు అనిత్యం తర్వాత దేహము అనిత్యం ఇప్పుడే మనం అనుకున్నాం అదృక్ మారదు అంటే నిత్యము అని అర్థం ఏది మారదు అది నిత్యము మారదు అంటే అర్థం ఏంటో తెలుసునండి కాల ప్రవాహము దానిని ఏమీ చేయదు అని అర్థం కాబట్టి నిత్యము అని వీడు తెలుసుకుంటాడు తెలుసుకుని అహం బ్రహ్మాస్మి అని సాక్షాత్కరించుకోగానే ఆ జీవరూపం పోయిన ఒకటి అది దాన్ని ఇక్కడ చెప్తున్నారు లోకసిద్ధమైన జీవరూపాన్ని స్వీకరించి అనువదించి యథార్థ రూపాన్ని చెప్తున్నారు గప్ప ఆ లోకసిద్ధమైన జీవుడే సత్యము అని చెప్పట్లేదు మీకో మాట చెప్పుకుంటారా లోకసిద్ధమైన జీవుడు సత్యము అనే పాఠం మీకు అవ్వళ్ళు చెప్పక్కర్లేదండి